प्रमुख नाटाचार्य श्री वेदा सत्यनारायण शर्म गुधा गतारसार ఆ దళం ఆంధ్రదేశానికే కాదు జాతీయంగా అంతర్జాతీయంగా సుపరిచితమైనటువంటి కంఠం ఆయన పంచికట్టు మనిషే కానీ చీరకట్టుతో అశేష జనావళిని అలరిస్తున్నటువంటి ప్రముఖ నాట్యాచార్యులు త్రి వేదాంతం సత్యనారాయణ శర్మ గారి కళం అది సత్యనారాయణ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం మా శ్రోతలకి అద్దంలో కొండలాగా మీ గురించినటువంటి వాసవి పరిచయాన్ని మీ ముఖత కలిగించాలన్నటువంటి కోరికతో ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేశాం సత్యనారాయణ శర్మ గారు స్త్రీ అనేటువంటి దానికి కూచిపూడి భామా కలాపం ద్వారా మీరు విశిష్టమైనటువంటి ఖ్యాతిని ఆ విధంగానే సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు మీరు అసలు ఈ నాట్యరంగ ప్రవేశం ఇది ఎలా కలిగింది అన్నది ముందుగా చెప్తారా అలాగే మా గ్రామంలో అలా పరంపరగా ఎవరి తండ్రులు వాళ్ళ కొడుకులు బోధించుకోవటం ఇది ఒక సంప్రదాయంగా వస్తున్నది అదేవిధంగా మాకు నాకు తలాల నుంచి అంటే మా ముతాతగారు తాతగారు మా నాన్నగారు ఆ సంప్రదాయంలోనే నేను కూడా ఈ నాట్యాన్ని అభ్యసించడం జరిగింది అయితే మీరు స్త్రీ పాత్రలోనే ఎందుకు రాణించారు ఎందుకు వేశారు మీకు అందులో అభిరుచి ఎలా కలిగింది అంటే అయితే నాకు కలిగింది ఏం కాదు అది సహజంగా మా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక ఉష చిన్నగా ఉన్నప్పుడు చిన్న ఓని అవి వేసి ఓ కట్టి ఒక చెలికెత్తిగా పంపుతారు ఆ చెలికెత్తిగా పంపినప్పుడు ఈవిడ అయోమయంగా ఆ మహారాణికి ఏదో అసలు విసురుతూ ఏదో స్వేచ్ఛోపచారాలు చేస్తూ ఇట్లా ఉంటుంటే ప్రజల్లోంచి ఏమొచ్చిందంటే ఈ మహారాణి వేసిన దానికంటే ఈ చెరికెత్తే కొంచెం బాగా అందంగా ఉంది ఇది కొంచెం బాగా పైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయే అని జనంలో ఉన్నటువంటి ఒక మాటలు నాకు వినిపించి నన్ను ప్రేరేపణ చేసింది అనమాట నా గురించి వీళ్ళు చెప్పుకుంటున్నారే దీంతో బాగా పైకొస్తానా అన్నది నాలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగించేసి అప్పుడు నేను కొంచెం ఆ నాట్యాన్ని ఆ వేషధారని ఇంప్రూవ్మెంట్ బాగా చేసుకోవడం జరిగింది దీనికి తోడుగా నాకు మా అన్నగారు వేదాంతం ప్రహ్లాద్ శర్మగారు మా నాయనగారు చిన్నప్పుడే పోయారు ఆయన దగ్గర తీసి ప్రతిరోజు నాకు శిక్షణ ఇచ్చేవారు అయితే నా శిక్షణ అంతా కూడా చాలా గారాభంగానే నేను తండ్రి లేని వాడిని ఏమో ఎంబడే మా అన్నగారు వచ్చేసి రెండు దెబ్బలు ఎట్లకి కూడా ఆ భగవంతుడి అనుగ్రహం ఏమో మా అన్నగారి యొక్క స్థల నేను ఏ వేషం కూడా నేను కొంచెం బాగా ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకునేవారు వారి మాటలంటూ నాకు కొంచెం ఉత్సాహం కలిగేసి మరో స్టెప్ ముందుకు ఇయ్యానికి మంచి అవకాశం కలుగుతుంది ఈ ఐదవ ఏట నుంచి ఈ విధంగా కూచిపూడిలో మీరు ఈ నృత్య ప్రవేశించారు ఆ వయస్సులో మీకు భామా కళాపం తొలి ప్రభావం అది ఈనాడు ఈ పరిపక్వ దశలో ఈ భామాకలాప గురించి మీరు ఆలోచిస్తున్నటువంటి విధానం అప్పటి నుంచి ఇప్పటి స్క్రిప్ట్ ఒకటే రచన ఒకటి ఈ పరిణామ దిశ భామాకలాపం యొక్క వైశిష్ట్యాన్ని మీరు వ్యక్తిగా అలా భావిస్తుంది నేను భామాకలాపం నేర్చుకున్నప్పుడు ఒకటి రెండు ప్రోగ్రాములు చేసినంత కూడా ఏదో గురువు చెప్పింది నాటం జరిగింది సహజంగా నేర్చుకుని నేరుచున్నట్టే ప్రదర్శించినట్లయితే అది పెద్ద విశిష్టత ఏం కదా అది అయితే పాత్రలో తాను ఐక్యత అది కొంచెం తాను మనస్సు పట్టి నేను నిజంగా సత్యభావనే అనుకుని నటించేటప్పుడే దీని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది అయితే మీరు ఎలా చేయగలుగుతున్నారంటే ఎక్కువ సాధన ఎక్కువగా ప్రదర్శన ఇవ్వటం ఎక్కువగా అంటే నేను ప్రతిరోజు కలిసి రెండు రోజులకోసారానైనా భామకలాపం అంటటం రెండు రోజుల ఈ మాదిరిగా ఇందువల్ల నేను ఎక్కువగా చేరి కట్టుకుని నా జీవితంలో సహం అంతా చేరి నడిచిపోయింది అందువల్ల నేను ఎలా ఉంచుతున్నా ఎలా మాట్లాడినా ఎలా నుంచున్నప్పుడు స్త్రీ తాలూకు వస్తుంది కానీ మగవాడుగా నేను అయితే నేను భామకలాపాలలో నేను ఇంప్రూవ్మెంట్ చేసిన ఏంటంటేది సాత్విక అభినయం ఎక్కువగా ప్రవేశపెట్టాను ముద్రాభినయం సహజంగా ఉంటుంది భామని అంటే ఓ పక్కన మృగశ్రీశాస్త్రం పట్టచ్చు ఓ రాజగోపాల్కో రెండు విభదాకాశాలు పక్క పెట్టచ్చు వీటిలో రసం ఇది కేవలం ముద్రాభినయం కానీ నాట్యానికి తరువులాంటి సాత్విక అభినయం అటువంటి సాత్విక అభినయాన్ని నేను చాలా దాంతో ప్రవేశపెట్టి ఎక్కువగా అభినయం చేయటం ఇది ఎక్కువగా రాణింపుకొచ్చింది తర్వాత ఈ నర్తకుల్లో సహజంగా ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఎక్కువ అభిలాష ఒక్కొక్కరికి అభినయం మీద ఎక్కువగా అభిలాష ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు కూడా అభినయం మీదే తప్పితే నృత్యం మీద పాలు కొంచెం తగ్గించి చేస్తుండేవాడిని అది మగవాడు ఆరవేషణ స్థితి వచ్చినప్పుడు నృత్యాన్ని చేస్తే తన పురుషత్వం ఎక్కువ కనిపిస్తుంది అనే ఉద్దేశం అవుతుంది ఆ సందర్భంగా నేను చేసిన నృత్యాన్ని ప్రాధాన్యం తగ్గించేసి ఎక్కువగా సాత్విగా అభినయని ప్రాధాన్యం ఇచ్చి నేను ఎక్కువ నటించడం మరి ప్రజలు అందుకే మెచ్చుకున్నారు ఎందుకే మెచ్చుకున్నారు నా ఉద్దేశం వాడుకు అది సాత్వికాభినయ ఎక్కువ ప్రదర్శించాలని చెప్పేసి నేను దాంట్లో రెప్పించాను నా అనుభవంలో చేసిన పని అని మరి స్త్రీ పాత్రలోనే ఇంతలా రాణిస్తున్నప్పుడు మరి అనేక చోట్ల మీరు అనేక ప్రదర్శనలు ఇచ్చారు జాతీయంగాను అంతర్జాతీయంగా మీకు వ్యక్తిగతంగా మీరు ఈ స్త్రీ పాత్రలు ధరించడం వల్ల మీ మానసిక స్థితిపై కానీ లేకపోతే జనాల యొక్క అభిప్రాయాల్లో వాళ్ళు ఇవ్వడం వల్ల మీ మానసిక స్థితిపై వేసిన ప్రభావం ఎటువంటిది వ్యక్తిగతంగా నేను స్త్రీ పాత్ర వేయటానికి అంటే మేకప్ కూర్చోవడానికి ప్రారంభంలోనే నాడు ఒక రకమైనకు మార్పు అది ఒక తపస్సు అనుకోండి అంటే బహుకాలంగా చేస్తున్నందువల్ల వచ్చిన మరి అరవాటో ఎందుకో నేను ముందు ఒక బాడీ వేసుకుని అద్దం ముందు కూర్చుని మొహన రంగు వేసేసరికి అసలు సత్యనారాయణ శరమని ఎక్కుండా నాకు ఆ మరుపు వచ్చేస్తుంది కదా మళ్ళీ వేషం అంతా నటించి ఆ తర్వాత వేషం ఊరదీసేటువంటి పది నిమిషాల వరకు కూడా నేను అటుచు తిరుగుతుంటే నాలుగు రకరకాలైన స్త్రీ తాలూకా బెండ్స్ ఆ వంకర టెంకర్లే వస్తున్నాయి తప్పితే మళ్ళీ సత్యనాయ శర్మగా మళ్ళీ ఒక అరగంట తర్వాత గాని మళ్ళీ ఆ పంచి కట్టుకుంటే గానీ మళ్ళీ ఆ స్థితి రావట్లే ఇది నేను కూడా బహుకాలంగా వేసినందువల్ల ఆ స్థితి వస్తుందేమో అనిపిస్తోంది అయితే నాకు ఆ స్థితి రావటం ఉంటుంది మీకు ఈ విషయంలో ప్రేక్షకులను చేయాలనుభవాలు ఎదురయ్యా ప్రేక్షకులు వాళ్ళు వాళ్ళు విచిత్రంగా భావిస్తే శర్మగారు త్వరలో చూస్తే మీరు సాక్షాత్తులు మీరు ఆడవేషం వేస్తారు ఊహిస్తాం మీరు ఆ విగ్గు పెట్టుకునే సంఘస్థాయి వచ్చేస్తే అసలు మీరు ఏ సత్యాత్ శరమనా అని ప్రజలు ఎందుకో అలా అడుగుతుంటారు అలాగని మీ గురువుల గురించి మీ ఇతర విద్యా విధానాల గురించి ఇలా కొంచెం వివరిస్తారా తోడిగా మా కూచిపూడి సంప్రదాయాలు ఏం చేస్తారంటే ఎనిమిది వేల రామ్ తోటనే పిల్లలందరికీ విద్యాభ్యాసం అమ్మవారు మా ఏడలకు బాగా తెలుపుతుంది అది వాళ్ళ దగ్గర అదే ఆ ట్రెడిషన్లో మా అన్నగారు అమ్మవారి దగ్గరే వేసారు అది ఆయన దగ్గర కొంతవరకు నేర్చుకున్నారు తర్వాత యక్షగాల్లో చింతా కృష్ణమూర్తి గారు చాలా ప్రసిద్ధులు చింతా వెంకటరామగారి కుమారుడైన ఆయన వెంకటరామానాక్ష్యం అనే సంస్థని ఆయన నిర్వహిస్తుండేవారు ఆయన ఏ చేసేవారంటే స్త్రీ తాలీకు అభినయాన్ని చక్కగా అభినయించే పురుషుడు బారుడు ఎక్కడైతే దొరుకుతారేమో అని అన్వేషణలో ఉండేవాడయ్యే అటువంటి స్థితిలో నేను ఆయనకి కంటబట్టం జరిగింది ఆయన దగ్గరికి తెలిసి నేను నీకు నేర్పుతాను నేర్చుకుంటావా అని మొదట ఉషాభరణంలో ఉషా ప్రారంభించారు నేను సిగ్గు పడతానేమని చెప్పేసి ముందు బహిరంగంగా అంటే నాలుగు బీజుల నడువ గుత్త పెట్టి తాపేసి అక్కడ నట్వాంగం చేస్తూ నాకు ఆయన నేర్పాడు అయితే నాకు పది మందిలో ప్రవేశించడమే మొదలైన అలవాటేమో నాకు లేకుండా పాడేశాను ఆడేశాను ఆ తర్వాత ఉషాబరిని మొత్తం అంతా నేర్పిస్తూ పెదమూర్త్యమనే గ్రామంలో వేయించాడు అయితే నా జ్ఞానం ఎంతో ఆ నాయక తాలీకు కూడా అంతే ఉషా కొత్త ముగ్ధ పాప ఏమీ తెలియని పిల్ల నేను కూడా ఏం తెలియదు అని అదే వయస్సు ఆ స్థితికి తర్వాత కొంత ఒకటి రెండు సంవత్సరాలు జరిగిన దాకా కూచిపూడి ప్రతిభ దేశవ్యాప్తంగా ప్రచారం చెంది ఇతర రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాను అటువంటి చోట్ల కూడా ఈ కూచిపూడి నాట్యాన్ని అక్కడికి వెళ్లాల్సి వచ్చిందే అయితే మనకు తెరూరు అని ఈ ఉషా ప్రమేయం కంటే సత్యభావకు ఎక్కువగా పాత ప్రాధాన్యం అభియప్రాధాన్యం ఎక్కువ ఉంది కనుక దాన్ని నా చేత నాకు చంద్ర ఇష్టము దగ్గర నేర్పి దాన్ని ఎక్కువగా ప్రదర్శింపజేశారు దీని యొక్క విశిష్టతని బంద కనకలింగేశ్వరరావు గారు మాకు కుడిపుజంగా ఉండేవాడు ఆయన ఇంగ్లీష్లో ఈ భావన గురించి అద్భుతంగా ఆయన చెప్పేవారు అసలు ఆయన చెప్పిందాక నేను చీర కట్టుకుని నేను భావని అంటూ రంగస్థల ప్రవేశమైతే చాలు అంత అద్భుతంగా ఆయన చెప్పేసేవాడు ఇంకా నేనంత అభినయంలో చేయక్కర్లేదేమో అన్న స్థితిలో ఆయన అద్భుతం చెప్పేవాడు ఆ తర్వాత నేను భావకలాపం వచ్చి చేస్తే ప్రజలందరూ కూడా ఇంటూ చాలా గుర్తింపు ఇచ్చారు చాలా కూచిపూడికి ఎరలేని కీర్తి బందగర వచ్చింది మరి ఆ భావకలాపంలో నేను అంత కృషి చేసి ప్రదర్శించగలిగాను మీరు ఎక్కడెక్కడ ఈ ప్రదర్శనలో ఇంతవరకు ఇచ్చారు మీరు తర్వాత మీకు వచ్చినటువంటి బిరుద్దురు అభావచ్చు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగా విజయల్ ప్రదేశం అంటే ఏం లేదు ఒకటి రెండు జక్తి పెద్ద విశేషమేమి దేశమంతా పెరిగింది ఒకసారి కాదు వేసింది తోటి పది పదిహేను సార్లు కూడా వేయడం ఇక నాకు బిరుదులంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేంద్ర సంగీత నెలకి వారు అవార్డు ఇచ్చారు తర్వాత అరవై ఐదులో వారి ఫెలోషిప్ కూడా ఇచ్చారు డెబ్బైలో మన రాష్ట్రపతి గారు పద్మశ్రీ బిరుదు ఇచ్చారు ఆ తర్వాత మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఖాళీ సన్మాన్ చేశారు తెలుగు విశ్వవిద్యాలయాలు కూడా డీలెట్ ఇచ్చి గౌరవించారు ఇంకా చిన్న చిన్న ఇది చాలా ప్రస్తుతం మరి సిద్ధేంద్ర కళాక్షేత్రానికి మీరు అధ్యక్షులుగా ఉన్నారు కదా అసలు ఈ నాట్య ముఖ్యంగా ఈ కూచిపూడి సంప్రదాయం ఈనాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి దీని భవిష్యత్తు దీన్ని మరింత ఉజ్వలంగా ఉండడానికి జాజోల్యమానం కావడానికి ఎటువంటి కృషి జరగాల్సిందని మీరు భావిస్తున్నారు కళాక్షేత్రం స్థాయించింది బందేశ్వరరావు గారు మా గురువు గారు చింతా కృష్ణమూర్తి గారు మేము కలిపి తగ్గించడం జరిగింది అయితే చాలా కాలం నడిపేం తర్వాత కృష్ణమూర్తి గారు కూడా పోయడం జరిగింది ఆ తర్వాత సరైన గ్రాండ్స్ లేక మీ టీచర్స్ని సరిగ్గా మెయింటైన్ చేయలేక ఇటువంటి స్థితులు మేమేం చేసామంటే తెలుగు విశ్వవిద్యాలయం అది అపచ అపజెప్పడం అయితే వారి ఆధ్వర్యంలో కూడా విద్యా విధానం కానీ ఉపాధ్యాయులకి మధ్య ఇవన్నీ జరుగుతుంది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ బాగానే ఉండేది అయితే కూచిపూడి నాట్యం ఆనాటికి ఈనాటికి ఎలా ఉంది ఇది ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అని మీరు అడుగుతున్నారీ పూర్వం కేవలం ఒక కూచిపూడి అంటే ఒక కృష్ణా జిల్లాకి పరిమితమైనటువంటి యొక్క స్థితిని ఈనాడు ఇంటర్నేషనల్గా వెళ్ళిపోయింది ఒకనాడు భరతనాట్యం వినిపించేది కానీ కూచిపూడి మాటి వినిపించేది కానీ అటువంటిది భరతనాట్యాన్ని కూడా మరి బీటౌట్ చేస్తుంది కూచిపూడి అన్న రీతిల్లో ఇప్పుడు దేశ ఖ్యాతి చెందుతోంది నాకు చిన్న సందేహం అనుమానం ఏంటంటే పురుషుడు భవిష్యత్తులో ఆడవేషం వేసి ఆడవాళ్ళని మై పరిపించగలడా అన్నటువంటి అనుమానం వస్తుంది ఎందుకంటే నేను వేయని ఇంకా మా పూర్వులు వేయని ఆనాడు ఆడవాళ్లు పెద్దగా లేరు ఎక్కడో దేవాదశీలు ఒక ఇద్దరు ఉండేవాళ్ళు తప్పితే ఇప్పుడు ఈనాడు ఎట్లాగదు కదా కూచిపూడి నాట్యం చాలా పవిత్రమైంది అందరూ నేర్చుకో తగ్గది స్థితిలో ఈనాడు మంచి కుటుంబాల వారు అందరూ కూడా ముందుకొచ్చి ఈ నాట్యాన్ని అభ్యసించి చక్షణ నగలు అవన్నీ దృష్టిలో కొనుక్కుని వాళ్ళు కూడా తగినంత ప్రచారం చేస్తున్నారు కాబట్టి అటువంటి సహజమైనటువంటి స్నేహ దగ్గర పురుషుడు ఆడవేశం వేసి రాణించగలరా అన్నది అనుమానంగా నాకు మిగిలిపోయినది అయితే చాలా అడుగుతుంటారు ఏమండి ఆడవాళ్ళు వచ్చిందాక ఇంకా మగవాళ్ళు ఆడవేశం అయ్యాలా అయితే వాళ్ళు వచ్చారు వీళ్ళు మానక్కర్లేదు సత్యభామపాత్ర గాని ఉష గాని దానికి న్యాయం చేకూర్చే వ్యక్తి ఎవరైనా సరే మగవాడు ఆడవేషం చేసినప్పుడు లేదు ఆడది ఆడవేశం చేశారు కానీ ఆ పాత్ర తగినట్టు మర్యాద చేకూరిస్తే ఎవరైనా చేయవచ్చు అని చెప్తుంటారు కనుక ఇప్పుడు మగవాడు ఆడవేషం వేసి వాళ్ళు బీటోడు చేయలేకపోయినా మనకి ఏం పర్వాలేదు ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి దీన్ని చక్కగా ఆ సిద్ధేందు చెప్పిన రీతుల్లో ఆ భరదముని చెప్పినటువంటి రాజ్య రీతుల్లో వాటిని చక్కగా ప్రదర్శించి పాత్రకు న్యాయం చేకూరిస్తే అది ఎవరైనా కూడా వేయిస్తుంది అయితే పురుషుడు మరి మన సాంప్రదాయాన్ని ఎంతవరకు కాపాడుతారని అనుమానానికి అది మరి మీ తరువాత మరి వేదాంతం సత్యనారాయణ శర్మ గారి లాగా మరొక పురుషుడు తయారేటువంటి శిష్యగణాన్ని మీరు ఏమైనా తయారు చేస్తారు ప్రయత్నం చేయటం అది భంగం కావడం జరుగుతుంది అతను చదువుకోవటంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటాడు ఆ విధంగా విఫలమైపోతుంది మళ్ళీ ఒక శిష్యుని తయారు చేయాలంటే ఎంత కాలం పడుతుంది అందుకోసంగా మేము అయితే నిరుత్సాహపడకుండా సాధ్యవేంతమైన ఒకవేళ చేస్తూనే ఉంటాం సరే ఆ భగవంతుడు ఎవరిలో పెడుతుంటే వాళ్లే పైకి వస్తారు వాళ్లే కూచిపడి తీసుకెళ్తుంటారు ఇది మా సిద్ధేందు కాలం నుంచి కూడా ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరో వస్తూనే ఉన్నారు ఇది కాలగర్భంలో ప్రభావంగా నడుస్తూనే ఉంటుంది దీనికి భయం ఉండదు తెలుసు అయితే అనేది మరి మీరు ఒక సాంప్రదాయంగా అది వృత్తిగా కాకుండా వ్యావృత్తిగా అదే జీవితంగా సాగినటువంటి కాలానికి మరి ఈనాడు అసలు ఈ ప్రచార ప్రసార సాధనాల ఈ ఉద్ధృతిలో నాట్యం ఉన్నటువంటి తీరుని చూసినప్పుడు మీరు ఏమనుకుంటూ ఉంటారు మరి మరింత ఆనందమే కదా అది మన నాట్యం తెలుసుకుందాక తగినంత ప్రచారం జరుగుతుందంటే ప్రచారం ద్వారా మనకు కూర్చిపూడి ఇంత వైభవంగా ఉందంటే చాలా ఆనందమైన విషయమే అది తమ్ముడు పిలిచి స్టూడియోకి పిలిచి మన చేత మరి ఇటువంటి ప్రసంగాలు చేయించారంటే మనకు ఆనందంగా ఉంటుంది కదా మరి ఇటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు ఇంకా మేము ఎంతో ఎంతో ఎంతో ముందుకు పోవడానికి ఎంతో కృషి చేద్దాం నాకు అరవై సంవత్సరాలు వచ్చింది కదా ఇంకా నేను ఎందుకులే రిటైర్ అయిపోదాం అనుకున్నాను కానీ అరవై సంవత్సరం ఎండిందాక వ్యవస్థ ఇంకా విరిపోయింది ఆకాటీ వచ్చేసి మీరు ఏం చేస్తున్నారు మీరు ఒక్కసారి అటుగా తయారు చేయండి అంటే మనం విషయాభనం చేసి పిల్లలకి అంకితం చేయటమైంది అలాగే ఇప్పుడు మేము ఒక స్టూడెంట్ పంపించేస్తున్నాం మీరు ఆ పిల్లలు మీరు ఇంత సత్యభావం తయారు చేయండి ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు కానీ ఇక్కడ నేర్చుకుని నా అంత తయారు చేయడానికి నేను భయపడుతున్నాను నిలబడి తయారవుతున్నారంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు పూర్వం మా వాళ్ళు ఎలా మూడో క్లాసో నాలుగో క్లాసో ఇంత తెలుగు సంవత్సరం బదువుకున్నారు వీరికి అంకితమైపోయా కూచిపూడిలో ఎలా ఉండేదంటే ప్రతివాడు అంటే ప్రతి మగవాడు కూడా ఈ విద్యను నేర్చుకోవలసింది వీడు అందంగా ఉంటాడు లేడు అనే సమస్య లేదు వాడు పుట్టంతో పదేళ్లు రావడంతో ఈ విద్యను నేర్చుకోవాలి నేర్చుకుందాక గురువుల ముందు వచ్చేవాడు వీడు ఎందుకు మనకొస్తాడు అని వాడు ఆట పాట చూసేసి వీడు చాలా మోటగా ఉన్నాడు అబ్బాయి వీడి హరమేషడు వేస్తే చాలా బాగుంటుంది వీడు ఇంకా మరీ మోటగా ఉన్నాడు వీడు ఏ కుంభంలో మంత్రి వేస్తే బాగుంటుంది వీడు చాలా లాగా ఉన్నారా వీడు అనువృద్ధులు వస్తే బాగుంటుందేమో వీడి పుష్ఠుడు ఇస్తే బాగుంటుంది ఇంతకంటే బాగుంది ఆరవేశం ఇస్తే చాలా బాగుంటుంది అని గురువులు నిర్ణయం ఆ గురువు నిర్ణయించే ప్రకారంగా గనక వీళ్ళు తయారవుతే వీళ్ళు అద్భుతంగా రాణించేవాళ్ళు అయితే వీళ్ళకి మరో వృత్తిలు ఎదుగా దీనే కానీ ఇప్పుడు అలా కాదే నేర్పితే వాడు ఉద్యోగాలలో వెళ్ళిపోతున్నారు ఆ విధమైన కష్టానికి ఇప్పుడు చాలా ఎదురవుతుంది నీ భవిష్యత్ ప్రణాళికలే భవిష్యత్ ఉంది జీవితం అంతా కళకే అంకితం చేస్తుంటాను ఎవరైనా అడుగుతుంటే పది మంది విద్యా నేర్పుతుంటాను సిత్యేంద్ర విరచిత శ్రీపతికీతం సింద్ర విరచిత శ్రీపతికీతం రాజగోపాలం ప్రజే మమ జీవనం రాగా ఉత్తమం భరతం శాస్త్రం జ్ఞాన వైరాగ్య సాధన ఈ భామాకలాపం ద్వారా ఒక మోక్ష మార్గాన్ని అందుకుందుకు ఒక సాధనగా వడగట్టినటువంటి యొక్క ఒక అలంకార శాస్త్రం ఇది సత్య భామణి ప్రత్యభామని స్వచ్ఛమణి అంగనలేని ఇల్లు చతురంగ బలంగులు లేని రాదు నిస్సంగుడుగా నిన సమ్మతి లేని ప్రధాని కామిని సంగతి లేని యౌవనము శాంతములేని తపంబు శ్రీరపురలేని భూషణును మోదనటే భువనైక మోహిణీ వాదనీల పోగి నానాని హిందు ఆదరించీ నా కాదరు వై నవే బంగరు అద బొమ్మ ఇలా అంటే ఆ మాధవ ఉంటుంది అమ్మా పాపం స్వామివారి కోసంగా అన్ని ఛ్యాగం చేసావు బాగానే ఉంది కానీ కానీ నువ్వు చెప్పినన్ని విషయాలు నేను నోటితో చెప్పలేను ఏదైనా ఒక చిన్న లేఖ రాసిస్తే ఆ లేఖ తీసుకుని స్వామివారికి ఇస్తాను అని చెప్తే లేచే విధంగా చేస్తుంది ఇది ఆరపు దాగల్లో మన పూర్వం నుంచి కూడా ఆచారంలోనే వస్తుంది ఆ పూర్వాచారాన్ని పాటిస్తూ నేను కూడా దీన్ని ఆచరిస్తున్నాను మాధవి ఇటు ముఖంగా కూర్చుని వ్రాతమే పూర్తి దిక్కున అట్ల ప్రారంభించమా శ్రీమద్ త్రికా ముఖారవింద మరందోళ మిలియమానా నందన మచుకుందరవ మదరు థర దరహసి రాకా సుధాకర సుందర వదన అరవిందో శ్రీ రాజగోపాలస్వామివారి చరణారవిందంగుల సి సత్యభామ సవినయ సాష్టాంగదండ ప్రణాంగులాచరించి కియంగల వినపు అజ్జన కుండగు సత్రాజిత్తు నన్ను నీ కిచ్చి వివాహం వనదించిన ప్రతి వజ్రవైూర్యీలోమీధి పుష్యరాగ స్థిత పద్మరాగ మరకత మహాబలాది సకల వికల్పిత నానా చిత్ర విచిత్ర జాంబూనవరత్న నిర్మితం బూ హంసూలికామంగళ విగ్రహకారు ంగనం గున దంచి ఆహ్లాదమునుండు సున్నతమరు నా ఎందు నిర్భయత్వం బున కఠిన మనస్కులరై ఉన్న నినమున్నటి నుండి మారుండు కోరుండా మలయాని నుండు కాలంతకుండా నన్నీ కూరత్ముల బారిం బరదోసి మన్నరంబునకు విచ్చేయక కాబట్టి అబలయడ చలను బూనుట ముందు కారు కావునా ఇతటకు విచ్చేసి సంత సుందు ప్రార్థితుదనా మీ ఈ విధంగా లేఖ రాసి తన చిరకచ్చేక మాటనకిచ్చి పంపిస్తే పాపం ఆ పరమాత్ముడు ఈ లేఖ చూసుకొని ఓహో ఈ జీవుడికి ఏదో కొంత పరిపెక్క దిశ వచ్చినట్లుందని భావించి ఆ స్వామి వస్తాడు వచ్చిన తాక మళ్ళీ కానీ సహజంగా ఏమిటంటే స్త్రీకి తన నాతుడికి తనకు ఏదైనా కలహం వచ్చినప్పుడు ఆ నాథుడు ఎక్కడైనా ఉంటే బాగుంటుంది కానీ సాక్షాత్ తన సవతి పోవటంలో కొంచెం కోపకారణమై మళ్ళీ స్వామి వచ్చిందాక ఒక రకమైన ఉంటుంది ఇక్కడ గద్గ స్వరం సాత్వికాభినయంలో గద్గ ఉంటుంది అది మాట్లాడి చూతుంది కాని స్వరభంగం అవుతుంటుంది కపటోపనక రుంగు లేక ఎరంగులే అవసరము కలిగినప్పుడు నిరేసు వర్తనము ఆనాడు నీవే అమలగట్టివాడవా అని అడిగినప్పుడు పాపం ఆ వక్కు ఇంటేదిరా అద్భుతంగా ఈర్షిగా మాట్లాడుతుంది పాపం ఆ పరమాత్మ నేను ఏదో వెళ్ళేనే కాని సత్య నా ప్రాణం నూనెగా ఉన్నాయి కేవలం నా కట్టి మాత్రమే అరుపుని ఉంటూ ఉందేమో కావాలంటే నేను ఆ సర్పాన్ని పట్టుకుని ప్రమాణం చేయనా అగ్నిని పట్టుకుని ప్రమాణం చేయమంటావా అని విధంగా పాపం కళ్ళబుల్లి మారలని చెబుతాను అప్పుడు మాధవ్ అంటుంది ఏమిటమ్మా స్వామివారి కోసమే కదా మీకున్న ఆభరణాలను ఇచ్చేసావు మళ్ళీ అహంకారం ఏమిటమ్మా అని గుర్తుకు తీసుకొస్తే ఓహో తప్పు తెలుసుకుని అప్పుడు ఆ పరమాత్మను వేడుకొని పూజేతో आये आलिंगनकोनी अंटे जीवात् परमात्म याच्य सरमा इधी मह सिद्धेन्द्र ऐसा आशय इधाकलापमदी नीन बहुकाली मूल में नी नार विषय चबड़ा अल मे विजा ने प्रमुखार्य श्री वेदा सत्यनारायण शर्म गोधा गई सजी आकाशवाणी हईदराबाद के